హరి ఓ శ్రీగురుభ్య నమ హరి ఓ బ్రహ్మానందం పరమసుఖదం ఏలం జ్ఞానం ద్వతి గగనసదృశం యాదిలక్ష్యం ఏక విమలమచలం సర్వీ సా భూత భావా త్రిగుణరహిం సద్గురు నమాి నమో బ్రహ్మా బ్రహ్మవిద్యాం ప్రయ కృభ్యోషిభ్యో మహాభ్యో నమో గురుభ్య సరో ప్లవర ప్రజ ప్రత్యో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర శకర్యమా అస్మయ పర్య వందే గురుపర పరా స్వగురో నిజ గురు పరమరు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమీ ఓ శ్రీగరుభ్యో నమో అపరోక్షమౌ నే మనోజులకు పరోక్షం వై నయలు గురుకృపలే కన్ అపరోక్షమౌను మనోజులకు పరోక్షం వైన బయలు గురు కృపకలుగా కీలిదే లేని ఎరుక తా తొలుగా విపరీతమో బుద్ధి విడచిని విప్పుడు ఉపచారములు చేయుచుమరునికి గురుక కలుగా కీలిదే లేనీయరుకాతులుగా అపరోక్షనే మనుజులకు పరోక్షంబైన గురుకృపలేఖను అపరోక్షను మనుజులకు పరోక్షంబైన బయలు గురుకృప కలుగా కీలియే లేని ఎదుక తాతలుగా విపరీతమవు బుద్ధి విడచి నీవిప్పుడు ఉపచారములు చేయుచుండుము గురునికి గురుకృప కలుగా కీలిదే లేని ఎరుక తాతులుగా ఇది పదవిభజన ఈ అందార్థంలో వేదాంతంలో చెప్పబడేటటువంటి ముఖ్యమైనటువంటి సమన్వయాన్ని సూచనప్రాయంగా అందిస్తున్నారు సంస్కృతంలో అయితే సూత్రము అంటే సూచ్యతే ఇతి సూత్ర విశేషమైనటువంటి వ్యాఖ్యానాన్ని విశేషమైనటువంటి సిద్ధాంతాన్ని ఒక వంద పేజీలు ఓ వెయ్యి పేజీలు ఓ పేజీలు వ్యాఖ్యానం రాయగలిగే సారాంశం మొత్తాన్ని మూడు నాలుగు ఐదు పదాలలో ఇమిడ్చి చెప్పడాన్ని సూత్రపద్ధతి అంటారు బ్రహ్మసూత్రాలే కానీ యోగ సూత్రాలే కాని భక్తి సూత్రాలే కానీ ఇట్లా ధర్మసూత్రాలే కానీ ఇట్లా మన మన పారంపర్యంలో భారతీయ సంస్కృతిలో ధర్మసూత్రాలు యోగ సూత్రాలు బ్రహ్మసూత్రాలు భక్తి సూత్రాలు ఇలా సూత్రపద్ధతిగా బోధించేటటువంటి ఋగ్వేద కాలం నాటి సంస్కృతి మన దగ్గర ఉంది ఏదైనా చెప్పాలి అంటే ఆ కాలంలో రుచులు వాళ్ళు తపస్సు చేసి బాగా పరిశోధించి బాగా అన్వయ వ్యతిరేకాలని కూలంకషంగా చర్చించి దాన్ని సారాంశాన్ని మొత్తాన్ని ఒక సూత్రంలోకి తీసుకొచ్చేవాడు అలా సూత్రంలోకి తీసుకొచ్చి అది అందరికీ అందుబాటులోకి వచ్చేటట్లుగా ఆ సూత్రాలని చెప్పేవాడు ఇంకా ఆ సూత్రాలను ఆధారంగా చేసుకుని ఏ విశ్వవిద్యాలయంలో ఏ ఋష్యాశ్రమంలో ఎక్కడెక్కడైతే ఆయా బ్రహ్మనిష్ఠులు ఉన్నారో ఆ సూత్రాలను ఆధారం చేసుకుని వాటికి వ్యాఖ్యానాన్ని తమను ఆశ్రయించినటువంటి శిష్యులకి బోధించేవారు ఇది సూత్రభాష్యకృతం వందే అని శంకర భగవత్పాదుల యొక్క గురువు గారిని శంకర భగవత్పాదుల్ని స్మరించేటటువంటి అద్వైత సాంప్రదాయం చతురామ్నాయ పీఠాలలో ఉంది బ్రహ్మసూత్రాలకి వేదవ్యాసుడు భాష్యం సూత్రాలను ప్రతిపాదించిన వేదవ్యాసుడు అయితే భాష్యం శంకర భగవత్పాదులు వ్రాశారు గౌడపాదాచార్యులు ఇలా ఇత్యాదులు ఎవరెవరైతే ఆ కాలంలో బ్రహ్మనిష్ఠులు ఉండేవారో వారందరూ కూడా ఈ సూత్ర భాష్యం చేసే ప్రయత్నం చేశారు అనేక మంది సంస్కృత పండితులు కూడా మహామహోపాధ్యాయ అనేటటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళందరూ తప్పక ఈ సూత్రాలకు వ్యాఖ్యానవ రాసే ప్రయత్నం చేస్తారు ధర్మ సూత్రాలన్నీ కూడా ధర్మసింధు అలాగే యోగ సూత్రాలన్నీ కూడాను పతంజలి యోగ సూత్రాల పేరు మీద అలాగే భక్తి సూత్రాలు నారద భక్తి సూత్రాల పేరు మీద జ్ఞానానికి సంబంధించినవి బ్రహ్మ సూత్రాలనే పేరు మీద కనుక చలామణిలోకి వచ్చినాయి ఇవి అందరికీ బాగా అందుబాటులోకి వచ్చినటువంటి సూత్రాలు ఇవేనండి అంటానికి వీలు కాదు ఇంకా చాలా కావ్యాలు చాలా సూత్ర భాష్యాలు చాలా సూత్రాలు అనేక మంది వారి వారి కాలాలలో ప్రతిపాదించారు అలాగే కందార్థాలు కూడా శివరామ దీక్షితులు సంస్కృతంలో చెప్పారు వాటిని బాగా అర్థం చేసుకుని దానిని అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కృష్ణదేశిక ప్రభువులు తేట తెనుగులో చెప్పారు ఈ చెప్పే పద్ధతిలో కూడా ఆయన ఏం చేశారంటే ఈ సూత్ర పద్ధతిని విడనాడలేదు ప్రతీ కందార్థంలో కూడా సూచన అనే పద్ధతిగా చెప్పారు ఇక ఈ కందార్థంలో ఏమి ఎత్తుకున్నారయ్యా అంటే మనిషికి జ్ఞానం జ్ఞానం జ్ఞానం అని అంటుంటాం కదా మానవుడు వస్తుత జ్ఞానస్వరూపుడు ఇది అద్వైతానికి చాలా పునాది అయినటువంటి పాదు అయినటువంటి మూలమైనటువంటి లక్షణం అసలు జీవుడు అనేవాడు ఒరిజినల్గా జ్ఞానస్వరూపుడు నువ్వు ఏ జీవుడైనా లెక్కేసు ఏ స్థాయిలో అయినా జీవుడు అజ్ఞానస్వరూపుడు అన్నప్పుడు ద్వైత లక్షణం బలపడిపోయింది జ్ఞానస్వరూపుడుగా ప్రతిపాదించగానే అద్వైత లక్షణం బలపడింది ఇంకా జ్ఞానాజ్ఞాన విరహిత స్థితిలో అచల స్థితి స్థిరపడుతుంది కాబట్టి నీవు నీ జీవితంలో నీ నిన్ను నీవు ఎవరో సంగ తర్వాత విషయం नीलो ने नी स्थापना दृढ़ीकृष्टि स्थिरपरचना नी गुड़तना नीवे निर्णयानी नि पे औत्याे नि विशाल भाव तो ये लक कल्याण भाव तो नीव जीव अने प्राथमिकमें प्रधान प्राधान्यता सब अंश కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ద్వైతమైన అద్వైతమైన విశిష్టాద్వైతమైన ఎరుక అనే ఆవరణకు లోబడినటువంటి అన్ని సిద్ధాంతాలు కూడా ఏ సాంప్రదాయం ఏ కర్మ సంబంధికులు కానీ భక్తి సంబంధీకులు కానీ యోగ సంబంధికులు కానీ కడకు జ్ఞాన సంబంధికులు కానీ ఎవరైనా సరే మూడు మాటలకు లోబడి ఉంటారు అని తేల్చేసారు ఆ మూడు మాటలు ఏమిటంటే ప్రత్యక్షం పరోక్షం అపరోక్షం అందుకని శంకర భగవద్పాదులు ఏం చేశారయ్యా అంటే అపరోక్షానుభూతి అని ఒక ప్రకరణ గ్రంథం చెప్పారు ఈ అపరోక్షానుభూతి చాలా ప్రతి సాధకులు కూడా ముఖ్యంగా జ్ఞానమార్గ సాధకులందరూ కూడా చదవవలసినటువంటి ప్రకరణ గ్రంథం వివేక చూడాలని ఎంత ప్రబోధాత్మకమైనటువంటి గ్రంథము అంతటి బలం కలిగినటువంటి పరాన్ని సూచించేటటువంటి పద్ధతి అపరోక్షానుభూతి అనే ప్రకరణ గ్రంథంలో ఉంటుంది దానికి చాలామంది వ్యాఖ్యానం రాశారు ఎంతైన విషయం ఏంటంటే శంకర భగవద్పాదులు బ్రహ్మసూత్రాలు అర్థం చేసుకోలేని వాళ్ళ కోసమని ప్రకరణ గ్రంథాలు చెప్పారు ఆ ప్రకరణ గ్రంథాలని ఆయన చెప్పిన ప్రకరణ గ్రంథాలు మనకు అర్థం కాకపోవడం వలన మళ్ళీ వాటికి వ్యాఖ్యానాలు రాయవలసి ఇట్లా ఇప్పుడు అపరోక్షానుభూతికి ప్రముఖులైనటువంటి వాళ్ళ వ్యాఖ్యానాలు అందుబాటులో ఉన్నాయి ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆ అపరోక్షానుభూతిని చక్కగా చర్చించవచ్చు కానీ ఒక నెల రోజులు పడుతుంది జాగ్రత్తగా చేస్తే వాటి వ్యాఖ్యానాలని జాగ్రత్తగా విశ్లేషిస్తే అచల పరిపూర్ణ రాజయోగ ప్రతిపాదన అపరోక్షానుభూతిలో కనబడుతుంది సూచనగా ప్రతి శ్లోకంలో కనబడుతుంది కాబట్టి ద్వైత పద్ధతిగా అన్వయం చేస్తేనేమో ఇవే వేదాంత శాస్త్రాలు జీవుడు వేరే దేవుడు వేరే అనేటటువంటి నిర్ణయాన్ని కలిగిస్తుంది అద్వైత పద్ధతిగా కనుక స్వీకరిస్తే జీవుడు దేవుడు ఒకటే జీవుడు బ్రహ్మము ఒకటే జీవుడు ఈశ్వరుడు ఒకటే అనే నిర్ణయాన్ని కలిగిస్తుంది ఇక విశిష్టాద్వైతం అంటే జగద్ూపంలో ఉన్నది కూడా ఈశ్వరుడే వాళ్ళు మూడు రూపాలని ఒప్పుకుంటారు మూడు రూపాలలో ఉన్నది ఈశ్వరుడే అంటుంది విశిష్టాద్వైతం ఇంతకు పెద్ద మౌలికమైన భేదం ఏం లేదు జగత్తు జీవుడు ఈశ్వరుడు ఈ మూడు ఈశ్వరుడే అనేది విశిష్టాద్వైతం అయితే ఎప్పటికీ ఇవి భావంలో ఏకత్వాన్ని పొందగలుగుతాయేమో కానీ బాహ్యంలో ఇవి భిన్నమే అయి ఉంటాయి అని ప్రతిపాదిస్తుంది విశిష్టాద్వైతం అద్వైతం ఏం చేస్తుందంటే ఇక్కడ బాహ్యము అంతరం అనేటటువంటి విభజన లేదు నదంతా బ్రహ్మమే నువ్వు దానికి నామరూపాలు ఉన్నాయంటావో లేదంటావో ఉన్నా బ్రహ్మమే నామరూపాలు లేకపోయినా బ్రహ్మమే నువ్వు సూర్యుడిని సూర్యనారాయణని ఆరాధించినా ఆయన బ్రహ్మమే ప్రకాశమని ఆరాధించినా బ్రహ్మమే త్రిశక్యాత్మకం త్రిమూర్త్యాత్మకమని ఆరాధించిన బ్రహ్మమే కాలత్రయాత్మకమని బా ఆరాధించిన బ్రహ్మమే కాబట్టి నీ ఆరాధనకి నీ భావనకి ఉన్న వస్తువుకి మధ్య సాపేక్ష సంబంధం లేదు బ్రహ్మము నిరపేక్షము అది సర్వజనీనము సార్వకాలికము ఉన్నది బ్రహ్మమే అనే నిర్ణయాన్ని నిర్ణయంగా చేస్తుంది ఇట్లా వీటి వీటి ప్రతిపాదనలు ఇలా ఉండగా ఈ పరిణామం ద్వారా నువ్వేం తెలుసుకోవాలి అనేది అచల పరిపూర్ణ రాజయోగం ప్రశ్నించడం మొదలుపెట్టి ప్రత్యక్షం పరోక్షం అపరోక్షం ఒక్కసారి ఈ మూడు మాటలని ఆదిత్యుడికి అన్వయం చేసి చూద్దాం ఎందుకంటే ఈ బ్రహ్మాండం అనే చక్రానికి ఇరుసు స్థానంలో ఉన్నవాడు ఆదిత్యుడు ఆ సూర్యుని యొక్క ప్రభావం చేతనే ఆయన చుట్టూ ఉన్నటువంటి గ్రహాలన్నీ ఆయన చుట్టూ తిరుగుతున్నాయి ఆయన ప్రభావసీన హీని హీనమైనట్టయితే అప్పుడు ఈ గ్రహాలన్నీ కూడాను వాటి వాటి కక్ష్యలు తప్పి బ్రహ్మాండము తన గమనాన్ని కోల్పోతుంది గతిని కూడా కోల్పోతుంది అందువల్ల విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్పారా అంటే ఈ సూర్యుడు బాగా పెద్దవాడైపోతాడట మనం అయితే వృద్ధాప్యంలోకి వచ్చేస్తామో పెద్దవాళ్ళైపోయి అట్లాగే సూర్యుడు కూడా పెద్దవాడైపోతాడట ఏమిటి పెద్దవాడైపోవడం అంటే తన చుట్టుపక్కల తిరుగుతున్న గ్రహాలన్నింటినీ కలిపేసుకుంటాడు ఇప్పుడు కాదులేండి ఓ మిలియన్లు మిలియన్లు మిలియన్లు మిలియన్లు సంవత్సరాల తర్వాత ఈ పరిణామం ఏర్పడుతుంది క్రమేపీ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం ఎట్లా అయితే సూర్యుడి నుంచి దూరంగా విసిరివేయబడి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయో అవి వాటి వాటి కక్షల మేరకు తిరుగుతూ ఉండగా సూర్యుడు బల్జ్ అయిపోయి పెద్దవాడైపోయి ఆ వ్యాపక ధర్మం చెంది ఒక్కొక్క గ్రహాన్ని ముందు బుధుడిని తర్వాత అట్లా వర్షక్రమంలో భూమిని ఆ తర్వాత శని ఆ తర్వాత చెటచవరణ ఆ చెట చెవరణ ప్లూటోతో సహా మొత్తం ఈ నవగ్రహాలు కూడా సూర్యులకు చేరి ఇలా జరుగుతుంది అని విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఒక పరిణామక్రమాన్ని సిద్ధాంతీకరించి చెప్పారు సరే ఇదే విషయం బ్రహ్మాండ పురాణంలో కూడా ఋషులు కూడా చెప్పారు చెప్తే ఇప్పుడు మనం ఇక్కడ విచారణ చేయవలసిన అంశం ఏమిటంటే ఆదిత్యుడు ప్రత్యక్షమా పరోక్షమా సకల జీవరాశికి ఆదిత్యుడు ప్రత్యక్షం మరి ఆయనని సూర్యనారాయణుడని ప్రతిపాదించాం కదా ఆయన మరి నారాయణుడుగా త్రిమూర్త్యాత్మకంగా త్రిశక్త్యాత్మకంగా ఆయనలో మూడు శక్తులు ఉన్నాయి సావిత్రి గాయత్రి సరస్వతి ఈ మూడు శక్తులు ఆదిత్యుడి అనేవి ఉన్నాయి కాబట్టి ఎవరైతే గాయత్రీ మంత్రోపాసన చేస్తారో వారు సావిత్రి మంత్రోపాసనని సరస్వతీ మంత్రోపాసనని కూడా చేసినట్లే సూర్యోపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళు త్రిశక్యాత్మకం త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఉపాసన చేసినట్లే అవుతుంది ఆయన మూడు స్థానాలలో ఉదయ కాలంలో ఒక మూర్తి స్వరూపం మధ్యంజన మార్తాండుగా మరొక స్వరూపం అస్తమా అస్తాద్రి మరొక స్వరూపంగా మనం అన్వయం చేసి స్వీకరిస్తాం వాస్తవానికి చూసాము ఇప్పుడు ఈ అన్వయమంతా ఏంటి పరోక్షం అంటే నీకు ఆ రకమైన భావనాత్మకమైనటువంటి దివ్యాత్మకమైనటువంటి దైవీ పద్ధతిగా సంబంధించినటువంటి దృష్టి కలిగి ఆ రకమైన అన్వయాన్ని ఉపాసనని ఉపాస దైవంగా సూర్యుణ్ణి స్వీకరించి ఆదిత్యుణ్ణి స్వీకరించి నీవు జీవనాన్ని సాగిస్తే నీలో కలిగే పరోక్ష భావన చేత ఏర్పడనే దైవీస్థితులు అదంతా పరోక్షం ప్రత్యక్షం ఆదిత్యుడు ప్రత్యక్షం సకల జీవరాశి ఆదిత్యుడి మీద ఆధారపడి ఉంది స్థావర జంగమాత్మకమైన సమస్త సృష్టి కూడా ఆదిత్యుడి మీద ఆధారపడి ఉంది ఆ ఆదిత్యుడిని ఆధారం చేసుకునే మానవులందరూ కూడా ఏ విద్య నేర్చుకోవాలి అది పరావిద్య అయినా అపరావిద్య అయినా ముక్తి విద్య ఈ రీతిగా ప్రత్యక్ష సంబంధం కలిగిన పద్ధతి ఇది పరోక్ష సంబంధం అది మరి అపరోక్షం అంటే ఏమిటండి అని అడిగాం నిజానికి ఆదిత్య స్థానానికి వెళ్ళి చూసాం భూమండలాన్ని ఆదిత్య స్థానం నుంచి చూస్తే భూమండలం ఇవేమీ కనపడలే అక్కడ నువ్వు అధ్యయన ఇచ్చావా చేయలేదా నమస్కారం పెట్టావా పెట్టలేదా లేకపోతే ఫలానా సుబ్బారావు గారే నమస్కారం పెట్టారని అక్కడ ఏమన్నా రాశారు పుస్తకంలో అది మహత్స్థానం స్థానం మహత్ అన్న స్థితి చూస్తే ఇవన్నీ అణులు అంటే ఉదాహరణ చెప్పాలి అంటే సూర్యుడు వంద అనుకోండి భూమి అందులో ఒకటి అంటే వంద రెట్లు పెద్దది మనకంటే ఆ భూ ఈ సూర్యుడిని భూమి మీద కనుక పెడదామంటే ఒక పెన్సిల్ ముక్కు ఎంత ఉంటుందో ఆ పెన్సిల్ ముక్కు చొక్క పెడితే ఎంత అంతే ఉంటుంది ఇది భూమి సూర్యుడి ముందు ఈ చొక్కంత పెన్సిల్ ముళ్ళు చొక్కంత భూమి మీద మళ్ళా చెట్లు చేమల కొండలు గుట్టలు నదులు సముద్రాలు జంతువులు పక్షులు ఉభయచరాలు ఎగిరేవి పాకేవి దూకేవి గెంతేవి నడిచేవి మనము నడిచేవాడు ఈ ఎనిమిది లక్షల జీవరాశులు ఏది ఎంతయ్యా సూర్యుడి ముందంటే పెన్సిల్తో ములుతో పెన్సిల్ మున్ ముక్కుతో చొక్క పెడితే ఆ చొక్క ఎంత ఉందో అంత భూమి సూర్యుడితో పోలిస్తే ఆదిత్య స్థానం నుంచి చూస్తే మరి ఇప్పుడు ఈ చుక్క మీద ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎంత అందులో మానవులు ఎంత అందులో ఒక్క మనిషి ఎంత ఆ ఒక్క మనిషి పుట్టాడట పోయేడట ఏది ఆదిత్య స్థానం నుంచి చూస్తేనే ఈ ఆదిత్యుడు అవతలకు వెళ్ళి చూసాం ఇప్పుడు పాల అనంత విశ్వంలో పాల ఉన్నాయి మిల్కీవే ఆ మిల్కీవే స్థానం నుంచి చూసాం చూస్తే ఆ సూర్యుడు పెన్సిల్ ముళ్ళుతో పెట్టిన చొక్కంతా ఇప్పుడు అక్కడి నుంచి ఈ భూమిని లెక్కేద్దామా అసలు దీనికి చొక్క పెట్టడానికి కూడా లేదు మరి ఇప్పుడు అలాంటి పాల మిల్కీ వేలు కోటాను కోట్లు అనంత విషయంలో లెక్క పెట్టడానికి వీలు లేనంత అసంఖ్యేయ అనంతం అన్ని బాలపత్రలు ఉన్నాయి దానితో పోల్చి చూస్తే ఇది ఇంత మన వాళ్ళు విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఏం చేశారంటే దగ్గరలో ఉన్న నక్షత్రాలకి మన సౌర కుటుంబాన్ని బేరీజ్ వేసేటటువంటి టెలిస్కోప్ ద్వారా గమనించి ఈ విజ్ఞానాన్ని మనకు అందించేది వాళ్ళు కూడా ఏం చెప్పారంటే సూర్యుడు పెద్ద ఫుట్బాల్ అనుకోండి ఆవగిందంతా భూమి ఫుట్బాల్ సైజులో సూర్యుడు ఉంటే భూమి ఆవగంజంత ఈ ఉపమానాన్ని నిర్ధారణ చేశారు ముందు ఈ రెండు మనకి తెలుసు కాబట్టి ఇప్పుడు క్రమేపీ దానవతల దానవతల దానవతల దగ్గర ఉన్నటువంటి నక్షత్రాలకి సూర్యుడిని కొలవడం మొదలుపెట్టారు అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రాక్సిమా సెంచారి అనే నక్షత్రం దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఫుట్బాల్ అనుకుంటే సూర్యుడు ఆవగింద దానవతలకు వెళ్ళారు దానవతలకి వెళ్ళారు ఇట ప్రతిదీ అంతే అసలు దాని అవతలకెళ్ళి చూస్తే ఈ భూమికి లెక్కేయడానికి అసలు దీనికి అవకాశం లేదు ఆవ కంటే తక్కువ ఎక్కడ లెక్కేస్తాం ఇంకా నానో పార్టికల్ నానో పార్టికల్ కింద లెక్కేసాం ఇప్పుడు దీనికి ఉనికి లేదు అసలు అక్కడ భూమికే ఉనికి లేదంటే అనంత విషయంలో ఇంకా మానవులు ఒక్క మానవుడు ఆ ఒక్క మానవుడు పుట్టడం ఎక్కడ వాడు పోవడం ఎక్కడ మధ్యలో వాడు చేసే పనులకు వాడు పొంది అభిమానం అర్థం ఉంది ఏదైనా దీనికి ఇట్లా ఇది అపరోక్షం అంటే అక్కడి నుంచి చూడాలి అక్కడి నుంచి చూస్తే అపరోక్ష జ్ఞానం లక్ష్యస్థానంలో నిలబడి చూస్తే నీవు ఎలా లేవో నిరూపించబడటం అపరోక్షం నువ్వు ఎలావో ఎలా ఉన్నావో నిరూపించడం ప్రత్యక్షం एलावो निरूपक्ष काबी अध्याप अपवाद पद्धति प्रत्यक्ष परोक्ष अपरोक्ष निर्णय बल्ला स्वीक स्वीक्रत अन्वय से, से सरनाया नी जीवित कनंद आनंदा कदा इपड़ू ఆ సుఖాపేక్ష కలిగిన వాడు జీవుడు అని నిర్ణయం చేశాము జీవుడు అంటే నిర్వచనం ఏమిటయ్యా అంటే ఎవడు సుఖాన్ని కోరుతున్నాడో వాడే జీవుడు సుఖమన్నా ఆనందమన్నా వేదాంతంలో పెద్ద తేడా ఏమి లేదు అది పై స్థాయికి వెళ్లే ఆనంద నిర్ణయానికి మధ్య ఏ లేదు సుఖమన్నా అ కూడా సుఖంలో భాగమే ఆనందం ఇవన్నీ కూడా అందులో భాగమే కాబట్టి ఆనంద అపేక్ష ఎవరికైతే ఉందో వాడు జీవుడు అలా అపరోక్ష నిర్ణయాన్ని చేసేటప్పుడు ఆనంద పద్ధతిని స్వీకరిద్దాం ఎప్పుడు మొదటి పద్ధతి ఏమో మీకు భౌతికమైనటువంటి పద్ధతిగా భూమి సూర్యుడు ఆ విశ్వం పాలపు అంతా ఇలా చూస్తూ పోగా బొయలు దాని మీద చూస్తే ఈ అనంత విశ్వం ఒక ఆవగిందంతా ఓ పెన్సిల్ ముళ్ళు పెట్టినంత ఏటి కోటానుకోట్ల ఉన్నటువంటి పాల పొంతలు అన్నీ కలిపిన లెక్కకు మిక్కిలిగా నక్షత్రాలు ఉన్నాయని చెప్పేది అంతా కలిపితే బయలు బయలు అనేటటువంటి స్థితిలో అది ఒక ఓ పెన్సిల్ ముళ్ళు పెట్టినంత ఇప్పుడు మరి ఏమైనా అర్థం దీన్ని ఇప్పుడు మన జీవితానికి అన్వయం చేసి చూస్తే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మానవులు రోజు మొత్తం మీద అతని యొక్క ఆలోచనలన్నీ దేని చుట్టూ తిరుగుతున్నాయి ఆనందం అనేటటువంటి మౌలిక సూత్రం చుట్టూద తిరుగుతున్నాయి నీకు ఈ లక్షణం ఎక్కడి నుంచి అని ఆలోచించాం ఆలోచిస్తే తల్లి గర్భంలో ఏడవ నెలలో పిల్లవాడు నోట్లో వేలేసుకున్నాడు ఎందుకు వేసుకున్నాడు ఎవరు వేసుకోమన్నారు అంటే అతనిలో భవిష్యత్తు తన ఆహార సంగ్రహణం ఎలా చేయాలి అనేటటువంటి స్ఫురణ కలగగానే దానికి తగినటువంటి వ్యవస్థ ఏర్పడవలసినటువంటి అవసరం ఉంది ఆ వ్యవస్థ దవడలు యొక్క నరాలు గట్టిపడాలి అంటే ఆ నోట్లో వేలు వేసుకుంటాడు ఏడో నెలలోనే అలా ఆనందాన్ని అనుభవించేస్తున్నాడు ఆహారాన్ని వేలు ద్వారా పొందుతున్నాడనే అనుభూతి భ్రాంతి ఏడవ నెలలో మొదలైంది ఇప్పుడు భావనాబలం తల్లి గర్భంలో ఉన్న ఏడవ నెల వయసు శిశువుకి అక్కడ కూడా భావనాబలం ఉంది అందువల్ల ఏడవ నెల నుంచి తొమ్మిదవ నెల వరకు కూడా తల్లికి ఒక సూచన చెప్తాం అమ్మా లోపల ఉన్నటువంటి శిశువు అప్పుడప్పుడు తన యొక్క ఆవరణ ఆ గర్భసంచి యొక్క ఆవరణ ఎంతుందో తెలుసుకోవడానికి కాలుతో తంతు ఉంటాడు కదులుతూ ఏం చెప్తే ఏం వింటే ఏ శబ్దం వింటే ఏ లేకపోతే ఏ రకమైన స్థితిలో నువ్వు ఉంటే ఆ పిల్లవాడు స్పందిస్తున్నాడో నువ్వు గమనించుకుంటూ ఉండండి పూర్వం పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఏడో నెల నుంచి వరకు ఆ స్త్రీని ఆ మాతృమూర్తిని జాగ్రత్తగా గమనించేవాళ్ళు అందుకని ఏం పనిచేపకూడదనేవాళ్ళు ఏడో నెలని తొమ్మిదో నెల వరకు అసలు ఏం పనిచేపకూడదు అనేవాళ్ళు ఆ గమనించడం ఏమిటయ్యా అంటే ఈ గర్భస్థ శిశువు దేనికి స్పందిస్తున్నాడో గమనించేవాళ్ళు అనమాట దానిని బట్టి అతని స్వభావం అర్థమైపోతుంది పుట్టక ముందే అతని స్వభావం అర్థమైపోతుంది అంత మేధాశక్తి కలిగినటువంటి వాళ్ళు భారతీయులు కాబట్టి ఈ తల్లి ద్వారా ఆ పిల్లవాడికి ఏం చెప్పాలో అది చెప్పేవాడు అందుకని భాగవతం చదువమ్మ రామాయణం చదువమ్మ దేవి భాగవతం చదువమ్మ ఇలాంటివన్నీ ఆ తల్లికి చెప్పేవాళ్ళు ఆవిడ చదవలేకపోతే కనీసం భర్ భర్తకి అప్పుడు ఒక నియమం ఉంది ఏమిటయ్యా అంటే ఆ రెండు నెలలు భార్య గనక ఒకవేళ గనక చదవలేనటువంటి స్థితిలో ఉంటే పక్కన కూర్చొని చదివి వినిపించవలసినటువంటి కర్తవ్యాన్ని భర్త ఖాతాలో వేశారు నేనేదో బయటికెళ్ళి తిరిగి వస్తాను వేలు లక్షలు సంపాదిస్తానంటే లాభం లేదు ఆ రెండు నెలలు ఏం చేయాలయ్యా అంటే తొమ్మిదో నెల నిండే వరకు కూడా తప్పక ఈ పురాణాలలో మార్కండయ పురాణమో లేకపోతే భాగవతమో లేకపోతే దేవి భాగవతము రామాయణము ఇలాంటివి చదివి వినిపించాలట ఆ మాతృమూర్తికి ఆవిడ యొక్క ఉపాసన ఆవిడ ద్వారా గర్భస్థ శిశువు అందించాలట అలాంటి धर्मकर्तृत्वा भर्त खाता चूड़ी भारतीय ये संस्कृति एंत दूर आलें पुटो शिशु को अपरोक्ष ज्ञात पुटाले अला पुटवा प्रहला मैं असत्याल जन्म सत्यम इवा अभी साध्यमे विज्ञान शास्त्रवे इंका निर्धारण चपले दादाबुन इध्यम करेक्टिव కాకపోతే మనం ప్రయత్నించడం లేదంటే చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదు ఆ రకమైన సదాచారం ఆ రకమైన నిబద్ధత ఆ రకమైన జీవనం లేదు మా అమ్మ కన్నది అదే వృధా నా జీవితం అంతా ఫలిస్తూనే ఉంది అమ్మవారి మాలామంత్రోపాసన చెయ్యమని ఒకరు చెప్తే సాధారణంగా మాలామంత్రోపాసనకు పన్నెండు సంవత్సరాలు పడుతుంది అమ్మ వలన ఒక సంవత్సరంలో పూర్తి అయిపోయింది ఎలా పూర్తయింది అంటే అదే అమ్మదయ అంటే కాబట్టి తల్లి చేసిన ఉపాసన వృధా పోదు తప్పకది ఫలిస్తుంది గర్భస్థ శిశువుని మార్చగలిగేటటువంటి శక్తి తల్లికి ఉంది కాబట్టి ఆవిడ మాతృమూర్తి జగన్మాత కాబట్టి పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానం జ్ఞానానికి మూడు స్థాయి భేదాలు ప్రత్యక్షానం కళ్ళ ముందు జరుగుతూ ఉంది ఇంద్రియాల ద్వారా గ్రహించి బుద్ధి ద్వారా విచారణ చేసి గ్రహించవచ్చు ఇది ప్రత్యక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానం ధ్యాసను ధ్యానాన్ని ఏకాగ్రతను దృష్టిని ఎక్కడ నిలపాలో అక్కడ నిలిపి దేన్ని దర్శించాలో దాన్ని దర్శించి సమాధినిష్టను పొంది ఆత్మనిష్ఠుడవటం అది పరోక్ష జ్ఞానం బ్రహ్మనిష్ఠుడవడం మరల ప్రత్యక్ష జ్ఞానం పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడం అపరోక్ష జ్ఞానం ఈ రీతిగా వేదాంతం జ్ఞానం యొక్క స్థాయి భేదాలను అందించింది అచల పరిపూర్ణ రాజయోగం చెప్పింది ప్రత్యక్షపూర్ణము పరోక్ష పూర్ణము కలిస్తే లేకపోతే అపరోక్ష పూర్ణము ఇంకో మూడో పూర్ణాన్ని ప్రతిపాదించింది సాధారణంగా ఎవరు ఒప్పుకోరు దీన్ని రెండు పూర్ణాలు ఏమి ఉన్నాయా పూర్ణమద పూర్ణమిదం ఇంకా కలిసిందే అక్కడ కలిసే ఉన్నాయి ఉన్నదా ఎంత పూర్ణమే అంటుంటే మళ్ళీ ముందు పూర్ణం వెనక పూర్ణం తర్వాత పూర్ణం అవతల పూర్ణం అంటామేమిటి అంటుంది కాబట్టి అచల సిద్ధాంతం నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ తప్పక ముందు చదవవలసినటువంటి గ్రంథం ఏమిటంటే శుష్క వేదాంత తమో ఈ శుష్క వేదాంత తమోభాస్కరం చదవకుండా అచల సిద్ధాంతం జోలికి ఎవరు వెళ్ళకూడదు వెళితే తప్పక భంగపాటు పొందుతారు మలయాళయతీంద్రులు భూగర్భంలో తీవ్రమైనటువంటి తపస్సు చేసి ఆ తపస్సు నుంచి బయటికి రాగానే రాసినటువంటి గొప్ప గ్రంథం సాధకులందరికీ అమృతమైనటువంటి గ్రంథం ఏ సాధకుడు భ్రష్టుడు కాకూడదనే ఉద్దేశ్యంతో గొప్ప గ్రంథం భూమండలం ఉన్నంతకాలం పెనుకొచ్చే గ్రంథం శుష్క వేదాంత తమోభాస్కరం వేదాంతం వల్ల శుష్కాచార పరాయణులు ఎలా అయిపోతారు మెట్ట వేదాంతం ఎలా అయిపోతుంది మానవులకు పనికిరాని స్థితిలోకి వేదాంతం ఎలా జారిపోతుంది అలా జారిపోనివ్వకుండా సాధ కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి జ్ఞానమార్గంలో ఎలా ప్రయాణం చేయాలి ఈ ప్రత్యక్ష జ్ఞానం నుంచి అపరోక్షానుభూతి వరకు ఎలా ప్రయాణం చేయాలి పరబ్రహ్మ నిర్ణయం వరకు ఆగకుండా ప్రయాణం చేయాలన్న ప్రతి ఒక్కరూ తప్పక శుష్క వేదాంత తమో భాస్కరాన్ని అధ్యయనం చేయాలి అన్ని అందులో నియమాలని నిబద్ధతలని నడకని నడతని సాధకుడు ఎలా నిలబెట్టుకోవాలో అందులో బోధించారు చాలా విశేషమైన గ్రంథం చెప్పిన నిర్ణయాలు కూడా ఖండితంగా చెప్పారు పఠించవలసినదే అని నిర్ణయంగా చెప్పారు కాబట్టి ఇట్లాంటి గ్రంథాలు చాలా అవసరం ఈ కదార్థంలో అపరోక్షం అనే దగ్గర మొదలుపెట్టారండి అది చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం మానవ జీవితంలో అందరూ జ్ఞానం జ్ఞానం జ్ఞానం అని అంటుంటారు నిజానికి జ్ఞానానికి గీటు రాయి ఏమిటంటే ఎవరికైతే ఈ అపరోక్షానుభూతి స్వానుభవంలో నిర్ణయం అయిపోయి ఉంటుందో వాళ్ళు మాత్రమే జ్ఞానులని పెద్దలు నిర్ణయం మిగిలిన వాళ్ళని జ్ఞానులుగా లెక్కయ్య రసం పంచదార తీయగా ఉంటుంది ఉప్పు ఉప్పుగా ఉంటుంది కారం కారంగా ఉంటుంది కాకరకాయ చేదుగా ఉంటుంది ఇదంతా ప్రత్యక్ష జ్ఞానం దీనికి ఏమి పెద్ద బుర్రబద్దల కొట్టుకోవాల్సినంత అంశం ఏమి లేదు ఇక ప్రసవ వేదన తీవ్రంగా ఉంటుంది మరణ వేదన తీవ్రంగా ఉంటుంది మధ్యలో కలలో ఏర్పడే వేదనలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి అసలు వేదనంటేనే తీవ్ర దుఃఖమండి బాబు ఇలాంటి దుఃఖ సదృశ్యమైనటువంటి లక్షణాల గురించి ఏకరువు పెట్టేది కూడా సుఖదుఖ సమన్వితం అంతా కూడా ప్రత్యక్ష జ్ఞానమే అందులో అంతకుమించి వేరేం లేదు ఎప్పుడైతే ఈ స్థాయి నుంచి జీవుడు శివత్వ స్థితిని పొందుతాడు ఆత్మస్థితిని పొందుతాడు ఆ అధిష్టాన స్థితిని పొందుతాడు అప్పుడు దివ్య దివ్యాత్మస్వరూపుడుగా మారిపోతాడు దేహాత్మ స్వరూపుడు దివ్యాత్మ స్వరూపుడుగా మారిపోతాడు ఆ దివ్యాత్మస్థితిలో జరిగినటువంటి ఆత్మనిష్ట పరోక్ష కానీ ఈ పరిణామం చాలా ముఖ్యమైనటువంటిది ఈ పరిణామం కనుక లేకపోతే వాళ్ళు అటు భౌతికానికి అభౌతికానికి రెండింటికి మధ్య ఊగిసలాడుతూ ఉంటారు డోలాయమానంలో ఉంటారు ఏదీ నిర్ణయం చేయలేడు ఇటూ చేయలేడు అటు చేయలేడు అంతే చూడబోతే అది కరెక్ట్గా కనబడుతుంది చూడబోతే ఇది కరెక్ట్గా కదా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే నిర్ణయానికి అప్పటికీ రాలేదు కాబట్టి పరోక్ష జ్ఞానం చాలా విలువైంది చాలా ఇంపార్టెంట్ కూడా ఎలా అంటే భూమి గుండ్రంగా ఉంది అని చెప్పడానికి ఒక ఏం ప్రయోగాన్ని స్వీకరించాడు సముద్ర బోడ్డుకు నిలబడ్డాడు అప్పటి వరకు భూమి బల్లపరుపుగా ఉంది అనే నిర్ణయాన్ని స్వీకరించాడు లేదయా భూమి గుండ్రంగా ఉంది బలపరుపుగా లేదు అని చెప్పాడే ఎడ చెప్తావు అన్నారు రెండు నిరూపిస్తాను అన్నాడు నిరూపిస్తానని ఎక్కడికి పండుగ సముద్ర పొడ్డు దగ్గర పొడుకో పట్టుకుపోయి సముద్రాన్ని చూస్తూ ఉండండి మీకే తెలుస్తున్నాను సముద్రాన్ని చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంటే ఎడ తెలుస్తున్నాను ఆ చివరి సముద్రపు అంచు కనబడుతుందా లేదా అన్నాడు కనబడుతున్నాను ఆ కనబడే సముద్రపు అంచు ఆకాశం కలిసిపోయినట్టు ఉందా లేదా అన్నాడు ఆ కలిసిపోయినట్టే ఉందన్నారు అయితే ఇప్పుడు సముద్రం ఆకాశం కలిసిపోయిందని ఒప్పుకుంటారా మీరు అన్నాడు ఆ కలిసిపోయిందన్నారు ఇవి కనపడే భూమి అంతా బల్లబరుపుగా కదా అన్నాడు కనపడుతున్నారు అయితే సముద్రం కూడా బల్లబరుపుగానే ఉందని ఒప్పుకుంటారా అన్నాడు ఒప్పుకుంటామన్నారు సరే అయితే అలాగే చూస్తూ ఉండడు ఈ లోపల ఆ పక్క నుంచి ఒక ఓడ రావడం మొదలుపెడింది ఒక ఓడ రావడం మొదలు అది ముందు మొత్తం కనపడలేదు ఆ చివరి పొగ ఆ తర్వాత చిమ్ని ఆ తర్వాత దాని మొదట అంతస్తు దాని తర్వాత చివరికి చివరికి చివరికి చివరికి మొత్తం ఓడ కనపడింది ఇలా ఎందుకు కనపడింది అని అడిగాడు ఇలా ఎందుకు కనపడింది బల్లబరుపుగా ఉంటే ఓడ మొత్తం ఒకేసారి కనపడాలి కదా అలా క్రమక్రమంగా ఎలా కనబడింది అని అడిగాడు అప్పుడు అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు ఇదేదో ఆలోచించవలసిన విషయమే కాబట్టి ప్రత్యక్ష జ్ఞానం ద్వారా పరోక్ష జ్ఞానాన్ని విచారణ చేయాలి విచారణ ద్వారా పరోక్ష జ్ఞాన నిర్ణయం అవుతుంది అనుభూతి ద్వారా పరోక్ష జ్ఞానం నిర్ణయం అవుతుంది ఇప్పుడు ఏం చేశాడు ఇది అయిపోయిందా మీకు ఇప్పుడు సరే ఇప్పుడు రెండో మాట అన్నాడు ఏమిటి అంటే రెండు నెలలకు ఒకసారి ఋతువులు మారిపోతున్నాయి భూమి మీద భూమి బల్లపరుపుగా ఉంటే ఎప్పుడూ ఒకే కాలం ఉండాలి కదా ఇలా ఋతువులు ఎట్లా మారిపోతున్నాయి అని అడిగాడు మన దగ్గర సమాధానం లేదు మన దగ్గరే కాదు మండల మీద చాలామంది శాస్త్రజ్ఞులు ఉన్నారు ఇలా వాదప్రతివాదాలు చేసిన వాళ్ళు అనేక దేశాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆన్సర్ లేదు కాబట్టి మీకు అనుభూతం అవుతోందా లేదా ఇప్పుడు రెండు నెలలకు ఒక ఋతువు అనుభూతం అవుతోంది ఈ అనుభూతం అవడానికి కారణం ఏమిటయ్యా అంటే సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతోంది అలా తిరగాలి అంటే భూమి గుండ్రని బంతి వలె ఉండి ఒక అండాకార కక్షలో తిరుగుతోంది కాబట్టి సూర్యునికి మానకి మధ్య ఉన్న దూరాన్ని బట్టి ఈ రుజువులు ఏర్పడుతున్నాయి అని ఒక నిర్ధారణ చేశారు ఇలా ఇలా విచారణ చేయగా చేయగా చేయగా ఇప్పుడు అది ప్రత్యక్ష జ్ఞానమా అంటే ప్రత్యక్ష జ్ఞానం కాదు పరోక్ష జ్ఞానమే కానీ విచారణ చేసి అనుభూతి చెంది సప్రమాణంగా నిరూపించడం వలన పరోక్ష జ్ఞానం చాలా ఉపయుక్తమైనటువంటి జ్ఞానం ఈ జ్ఞానంగా మారింది ప్రత్యక్ష జ్ఞానాన్ని ప్రమాణంగా స్వీకరించి విచారణ చేసి పరోక్ష జ్ఞానాన్ని నిరూపించాం ఇప్పుడు ఏం చేసాం అపరోక్ష జ్ఞానాన్ని పట్టుకున్నాం అంటే ఈ ప్రత్యక్ష పరోక్షాలు ఎక్కడ లేవో ఆ స్థానం నుంచి చూడడం మొదలుపెట్టాం ఉదాహరణ ఎవరు చూసినా ఇంద్రధనుస్సు అర్ధ కనబడుతుంది మొత్తం వృత్తం కనబడదు ఎప్పటికీ కనపడుతుంది భూమి మీద నుండి చూసినంత వరకు ఎప్పటికీ అది అర్ధవృత్తంగానే కనపడుతుంది కానీ నిజానికి వృత్తంగా అది కనపడదు ఇది మనందరికీ ప్రత్యక్షంగా తెలుసు సరే కొంతకాలం పాటు ఏమనుకున్నారంటే ఎవరో దాన్ని తయారు చేశారు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడో తయారు చేసేవాడు అనుకున్నారు సరే తర్వాత తెలుసుకున్నాం ఏం తెలుసుకున్నాం ఓహో కాంతి యొక్క శక్తి వాయువు యొక్క శక్తి నీటి యొక్క శక్తి ఆకాశం యొక్క శక్తి పృథ్వీ యొక్క శక్తి ఇవన్నీ కలిసి కాంతి అలా విశ్లేషణం చెంది వర్ణపటం ఏర్పడి ఆ కాంతిలో ఉన్నటువంటి ఏడు రంగులు అలా కనపడుతున్నాయి మనకి నిజానికి ఇంద్రధనుస్సు లేదు కానీ ఉన్నట్టు కనబడుతుంది రెండూ కూడా ఇది అర్ధచంద్రమా వృత్తమా ఇప్పుడు ఏం చేయాలి వృత్తమంతేల్చాలంటే భూమి మీద నుంచి ఎంతసేపు చూసినా అది అర్ధచంద్రాకారమే చిన్నప్పుడు అందుకని పుస్తకాలు ఏమైనా చూస్తే ఇంద్రధనస్సు అర్ధచంద్రాకారముగా ఉండును అని రాయబడింది రేపు పనిచేద్దాం ఆకాశంలోకి వెళదాం మనం అనుకుని రాకెట్ వేసుకుని ఆకాశంలోకి వెళ్ళారు చంద్రమండలానికి వెళ్ళారు ఇంకా అవతలకు వెళ్ళారు ఈ ఆకాశంలో మనం వాతావరణం అవతలకు వెళ్ళి చూసేటప్పటికీ అది మొత్తం వృత్తంగా కనపడి అర్ధవృత్తం కాదు మనం ఎప్పుడు చూసినా అర్ధవృత్తాకారపు ఆకాశాన్ని చూడటం వలన అది అర్ధవృత్తంగా కనబడుతోంది కానీ వాస్తవానికి అది పూర్తి వృత్తము అని అంతరిక్షంలోకి వెళ్ళి చూస్తే నిర్ణయం ఇప్పుడు ఇదేందే ఉన్నావు అంతరిక్షం నుంచి చూసిన వాడికేమో ప్రత్యక్ష జ్ఞానం భూమి మీద నుండి చూసిన వాడికి అపరోక్ష జ్ఞానం అంటే వీడు అనుకున్న వేగవి ప్రత్యక్ష జ్ఞానమూ లేదు పరోక్ష జ్ఞానమూ లేదు అక్కడ ఇప్పుడు అపరోక్ష జ్ఞానమే ఉంది వాస్తవానికి ఇంద్రధనస్సు లేదు వృత్తము కాదు అది అర్థవృత్తము కాదు ఏది లేదు అంతరిక్షం నుంచి చూస్తే భూమి కూడా ఒక చంద్రుని వల్లే ప్రకాశిస్తున్నాడు భూమికి ఉన్నటువంటి చంద్రుడు చంద్రుని వల్లే ప్రకాశిస్తున్నాడు భూమి కూడా చంద్రుని వల్లనే ప్రకాశిస్తుంది అంతరిక్షం నుంచి చూస్తే ఇలా జాగ్రత్తగా గమనించడానికి అపరోక్షమని పేరు ఈ పద్ధతిని ఎందుకు చెప్తున్నానంటే నేటి నవీన కాలపు మనుషులకి మేధాశక్తి ఊహాశక్తి అపరోక్ష జ్ఞానాన్ని అందుకునేంత ప్రజ్ఞాన స్థితికి చేరలేదు కాబట్టి కానీ బ్రహ్మనిష్ఠులైనటువంటి ఋషులు జాగ్రత్తగా ఈ అపరోక్ష పద్ధతిని పట్టుకున్నారు దీని ద్వారానే పరబ్రహ్మ నిర్ణయాన్ని చేశారు చేసి బయలు నిర్ణయాన్ని చేశారు యలు స్థితి నుంచి చూసినప్పుడు ఎరుక లేదు అంతేగాని ఎరుక పద్ధతిగా ఉండి బయలు దర్శించకుండా బయలు సంగతి నిర్ణయం కాకుండా ఎరుక లేదు లేదు అన్నంత మాత్రం అది లేకుండా పోదు ఈ రెండు లక్షణాలని ఒకేసారి ఈ కదార్థంలో ప్రతిపాదించారు అపరోక్షనే మనోజులకు పరోక్షం పరోక్షంపైన బయలు గురు కృపలేఖన్ మనకి ప్రత్యక్షంగా తెలిసింది ఏదైతే ఉందో తెలిసిందాన్ని బట్టి పరోక్షం అపరోక్షాన్ని ఊహ చేశాం చేసి చేసి చేసి చేసి చివరికి ఏం చేశాం ఈ మనుజులకు ప్రస్తుతానికి బయలు పరోక్షం అంటే విచారణ ద్వారానే నిర్ణయం అవుతాను నేను చాలామంది దగ్గరికి వెళ్ళి అడిగాను ఆశ్రమాలలో ఏమంటే బయలు ఎలా నిర్ణయం చేస్తారంటే విచారణ ద్వారా నిర్ణయం చేస్తా ఏం విచారణ చేస్తారయ్యా అంటే నవవిధ ద్రవ్య గుణ కర్మ నిర్ణయ అభావ పద్ధతి ద్వారా నవవిధ ద్రవ్య గుణ కర్మ అభావ పద్ధతి ద్వారా నిర్ణయం చేసేస్తాం అన్నారు సరే బాగానే ఉంది ఇదేదో ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాక్ట్లీ ఒక హైపోతసిస్ అయితే ఇది అపరోక్ష జ్ఞానాన్ని ఇస్తుందా అని అడిగితే అపరోక్ష జ్ఞానానికి అవతలు ఉన్నదాన్ని ఇస్తుందన్న అది ఇస్తుంది అసలు పరోక్షమే తెలియదు మనకి అంటే కాబట్టి ప్రత్యక్ష జ్ఞానం వరకు మాత్రమే వికాసం పొందినటువంటి వాళ్ళకి పరోక్షం అపరోక్షం పరోక్షమే కాబట్టి ఏమంటే ఉత్తర జన్మలో మీరు ఎక్కడ పుడతారండి అని ఎవరైనా అడిగామనుకోండి తెలియదు ఏదో కొంతమంది ఊహ అపోహలతో చెప్తూ ఉంటారు ఎక్కడెక్కడ నేను అమ్మో పోయిన జన్మలో అక్కడ పుట్టాను నీ జన్మలో ఇక్కడ పుట్టాను కానీ పరమాత్మ అలా చెప్పలేదు భగవద్గీతలో అర్జును డెడికేటు ఏమయ్యా ఏమిటేమిటో చెప్పేస్తారో నా కళ్ళ ముందే నువ్వు నీ నీ కళ్ళ నేను పుట్టాను నా కళ్ళ నువ్వు పుట్టావు ఇద్దరం కలిసే పెరిగాం బావా బావమరదులుగా చట్టపట్టాలు స్నేహితులుగా తిరిగేసాం బంధువులం ఎప్పటినుంచో ఉన్నాను సూర్యుడి కంటే ముందున్నాను వాడికంటే ముందున్నాను వీడికంటే ముందున్నాను నేనే మొదటి పాడినంటావు అసలు ఇది నమ్మబుద్ధిగా ఉందే నీకు అన్నాడు నీకు తెలియదయ్యా బాబు నీకు నాకు జన్మజన్మల సంబంధం ఉంది అని చెప్పాడు ఏమిటయ్యా జన్మజన్మల సంబంధం అంటే నువ్వు నరుడవు నేను నారాయణుని అన్నాడు అదేమిటయ్యా అంటే మనిద్దరం మహర్షులమయ్యా ఎప్పుడు భూమి పుట్టినప్పుడు భూమి పుట్టినప్పుడు మొట్టమొదట పుట్టిన ఋషులలో నరనారాయణ మహర్షులు అనేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు బదరికావనంలో తపస్సు చేశారు కాబట్టి బదరీనాథ్కి కేదార్నాథ్కి అంత విశేషమైనటువంటి క్షేత్రమహిమ రావడానికి కారణం ఎప్పుడో భూమి పుట్టిన కాలంలోనే బ్రహ్మర్షులైనటువంటి మహానుభావులు తపస్సు చేశారు అక్కడ వాళ్ళ దైవీ శక్తిని అంతా కూడా ఆ హిమవత్ పర్వతాలలో నిక్షిప్తం చేశారు కాబట్టి పర్వతాలలో నేను హిమాలయాలను అని భగవంతుడు విభూతి యోగంలో చెప్పాడు కాబట్టి మానవులందరూ తప్పక ఎప్పుడో ఒకప్పుడు ఆ హిమాలయ దర్శనానికి ఆ క్షేత్రాల దర్శనానికి వెళ్ళి రావడం ఉత్తమం సరే ఆ నరనారాయణలో నువ్వు నరుడుగా పుట్టావు ఇదిగో నేను కృష్ణుడిగా పుట్టానయ్యా కాబట్టి చాలా జన్మల సంబంధం ఉంది మనకు అని చెప్పాడు పరమాత్మ చెప్పాడు వేదవ్యాసుడు చెప్పాడు కాబట్టి దాన్ని ప్రమాణంగా స్వీకరించి మానవుడికి ఉత్తర జన్మ కలదు పూర్వ జన్మ కలదు ఉత్తర జన్మ కలదు అని నిర్ధారణ చేసేసాం ఎందుకని మహానుభావుడైనటువంటి పరమాత్మే తాను ఎలా పుట్టాడో చెప్పాడు తెలిసి చెప్పాడు ఏమవుతాడో చెప్పాడు ముందు చెప్పాడు చివరికి చెప్పాడు కాబట్టి ప్రత్యక్ష పరోక్ష అపరోక్ష జ్ఞానం ఎరిగినటువంటి దేశికుడు ఈ రీతిగా బయలుస్థానంలో ఉండి ఎరుక యొక్క ఆద్యంతములు తెలిసి ఎలా లేదో ఎలా ఉన్నదో తెలిసినవాడు కాబట్టి ఆయన చెప్పాడు ఏం చెప్పాడు అపరోక్షమోను మనుజులకు పరోక్షంబైన బయలు గురు కృపకలుగా అలాంటి జ్ఞానమున్న వ్యక్తి ఎవరైనా చెబితే తప్ప ఇది బయలని ఇది ఎరుకని ఈ ఎరుక ఆ బయలులో లేనిదని నిర్ణయం కాదు కీలిదే లేని ఎరుక తా తొలుగా అన్న అంటే అర్థం ఏమిటండి కీలిదే అంటే రహస్యమట మీకు ఉదాహరణ చెప్తా మీరు విమానంలో మీ ఇంటి మీద నుంచి పెడుతున్నారనుకోండి ఆకాశంలో ఎక్కడ ఏది ఒక ఐదు ఆరు వేల కిలోమీటర్లు అడుగులు ఎత్తున వెళ్తున్నారు అనుకోండి మా ఇంటిని చూడాలి మా ఇంటిని చూడాలంటే మిగిలి ఎట చూస్తావు మీ ఇల్లు పెన్సిల్ ములు ములుగు పెట్టినంత ముళ్ళు పెట్టినంత స్థానంలో కూడా మీ ఇల్లు కనపడదు మీ ఇంటి మించే విమానం వెళుతుంది మీకు కనపడదు ఎట్టయినా కనపడదు అంతకంటే గూగుల్ మ్యాప్లో చూడడం ఈజీ ఎలా చూడగలిగామండి మరిప్పుడు గూగుల్ మ్యాప్లో మీ ఇల్లుని అంటే సాటిలైట్ చూడండి ఎక్కడ మానవ విజ్ఞానం ఎంత పరిజ్ఞానం ఎంత దూరం వెళ్ళిందంటే ఉపగ్రహం వాతావరణ కక్షను దాటి అవతల ప్రవేశపెట్టబడింది భూమి చుట్టూ తిరుగుతుంది తిరిగే ఉపగ్రహం ఇచ్చేటటువంటి ఛాయా చిత్రంలో మీ ఇల్లుని సరిగ్గా పట్టుకోవచ్చు ప్రత్యక్షంగా నువ్వు విమానంలోంచి మీ ఇల్లు చూడాలంటేనేమో వీలు కాదు నువ్వు వెళ్ళే విమానానికి లక్ష రెట్ల దూరంలో అవతలు ఉన్నటువంటి ఉపగ్రహం ఇచ్చేటటువంటి ఛాయా చిత్రంలో మీ ఇల్లుని స్పష్టంగా పట్టేయ్ ఎంతకంటే ఏం కావాలి అపరోక్ష జ్ఞానం అంటే కాబట్టి ఎప్పుడూ దేశికుడైనటువంటి వాడు ప్రతి అంశాన్ని కూడా బయలు స్థితి నుంచి చూస్తాడు బయలు స్థితిని నిరూపించుకుంటాడు బయలుస్థితిని నిర్ణయం చేసుకుంటాడు బయలు స్థితిని దృఢీకరించుకుంటాడు అక్కడ ఉండి ఇక్కడికి చూస్తాడు చూసేటప్పటికి ఏమైంది లేని అయిపోయి ఇదంతా మాయే కదా లేనిది గదా ఇప్పుడు ఆ గూగుల్ ఇచ్చే మ్యాప్ కరెక్ట్ అయినా అండి అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఒక మీటర్ వరకు కూడా ఇప్పుడు ఆ మ్యాప్ ఇచ్చేస్తుంది ఒక మీటర్ దూరం కూడా చెప్పేస్తుంది కరెక్ట్గా కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో అంతా కూడా ఏది పర్ఫెక్ట్ అంటే ఆ గూగుల్ మ్యాప్ని పర్ఫెక్ట్గా పెట్టేస్తారు కానీ ఇదంతా ఎరుకే అనంత విశ్వము కూడా ఒక చిన్న చుక్క ఆవగింజంత చుక్క ఎక్కడా బయలుస్థితులు ఆ పరుచుకుపోయి ములువృక్ష సంధులేక పరుచుకుపోయిన బయలులో ఈ ఆవగంజంత చొక్కను పట్టుకోవాలి నల్లగా ఉన్నదాంట్ నల్లగా ఉన్నదాన్ని ఎలా పట్టుకుంటావాడు అసలు సాధ్యమైన అంత నల్లగా ఉంది ఆ నల్లగా ఉన్నదాంట్ నల్లటి చొక్క పెట్టేవాడు నల్లటి పటం మీద నల్ల స్కెచ్ పోయిందో చొక్క పెట్టాం ఏమంటే ఇప్పుడు ఈ చొక్క ఎక్కడ ఉందో చెప్పన్నా లేదు అన్నా ఇది బయలు లేని ఎరుక అంటే ఆ అనంత విశ్వము ఒక నల్లటి చుక్క అవతలున్న బయలుంది అది కూడా పెద్దగా నల్లగా పరుచుకుపోయి కానీ ఆ బయలులో ప్రకాశ బిందువు చీకటి బిందువు ఒక బిందువు ప్రకాశ బిందువు ఒక బిందువు చీకటి బిందువు అలా కలిసిపోయిందో బయలు ఈ ఎరుకో కాసేపు ప్రకాశవంతంగా ఉంటుంది కాసేపు చీకటిగా ఉంటుంది ఇలా ఉంటుంది ఎరుక కొంతకాలానికి శాంతం కృష్ణ పదార్థంగా మారిపోయి నల్లడి చొక్క కానీ బయలులో ఒక చుక్క ప్రకాశం ఒక చొక్క చీకటి ఇలా నిష్కళగా ఉంటుంది ఉండేటప్పటికీ ఈ నల్లటి చొక్క దాని మీద కనపడదుగా బయలే కనపడుతుంది కానీ ఈ లేనెరుక అనే చీకటి చొక్క కనపడదుగా కాబట్టి లేనిది అని నిర్ధారణగా అపరోక్ష జ్ఞాన దృష్టితో బయలుస్థితి ఎందుండి ఎరుకను నిర్ధారణగా తెలియజెప్పాడు కీలిదే లేని ఎరుక తాతలుగా ఇప్పుడు దాన్ని ఎవరు తొలగింపజేసారు బయలు ఏమన్నా పూనుకుని ఎరుకని తొలగింపచేసిందా అంటే దానికి ఏం పని అది అకర్త దీనికి ఏ కర్తవ్యం లేదు కర్తే లేడు కర్తృత్వరహితం ఈ ఎరుకేమైనా తనకు తానే వ్యక్తమై తానే ప్రకాశించి తానే ముజ్జగములను చేసి తానే వెనక్కు తీసుకొని లయం చెంది ప్రళయం చెంది విలయం చెంది మహాప్రళయం చెంది తనకు తానే తానుగా లేకుండా పోయి విపరీతమో బుద్ధి విడచి నీ వెప్పుడు ఉపచారములు చేయుచుండుము నాకు మొదట్లో అంటే ఇప్పుడు కాదు నాకు పాతిగేళ్ళు ఉన్నప్పుడు స్వామి నిర్భయానంద మేకా నరసింహారావు గారు చెప్తుండేవారు నాకేం తట్టేది కాదు అర్థమయ్యేది కాదు మళ్ళా చదువు అనేవారు మళ్ళా చదివేవాడు మళ్ళా చదువు అనేవారు మళ్ళా చదివేవాడిని మళ్ళా చదువు మళ్ళా చదివేవాడు ఎన్నిసార్లు చదివినా నాకేం స్ఫురించి చదివాలి ఆయన వరకు మళ్ళా చదవమనేవాడు ఈ మళ్ళా చదవడం ఏమిటి నాకు చాలా కాలం అర్థం కాలేదు అసలు నేను చదివాను కదా బాగానే కదా అర్థమయ్యేటట్టు చదివాను కదా అని బుద్ధితో ఆలోచించేవాడు కానీ నాకు అర్థం కాక ఏం చేశానంటే యోగిరామ్ గారు జల్లూరి బలరామకృష్ణయ్య గారిని రాత్రిపూట అడిగాడు మా ఇద్దరిది రాత్రిపూట సత్సాంగత్యం తెల్ల రాత్రి పదిన్నర నుంచి తెల్లారుజాము నాలుగున్నర దాకా నాకు పాటను చెప్పేవారు అలా వారితో ఒక సంవత్సర కాలం దరిదాపుగా రాత్రిపూట సత్సంగ సో ఆయన అడిగితే ఏమండి నాకు అర్థం కాలేదు ఇలే మళ్ళా చదవమన్నారు మళ్ళా చదివాను మళ్ళా చదవమన్నారు మళ్ళా చదివా మళ్ళీ చదవమన్నారు మళ్ళా చదివా నాలుగు సార్లు చదివిన తర్వాత సరే వదిలే తర్వాత చూద్దామన్నారు ఏమో నాకేం అర్థం కాలేదండి నేను ఏదో అందుకోలేకపోతున్నానండి వారి ఉద్దేశాన్ని నేను పట్టుకోలేకపోతున్నాను నన్ను అన్నిసార్లు చదవమన్నారు కదా దానికి అక్కడ ఉన్న విషయం తెలుగులో ఉంది బాగానే అర్థమవుతుంది తేట తెలుగులో ఉంది అర్థం కాని అంశం ఏమీ లేదు వారు ఏమన్నారంటే అప్పుడు అలా కాదునైనా నీకు ఆ స్ఫూర్తి రావాలి నీకు అస్ఫురణ రావాలి అపరోక్ష స్థితి నీకు అది స్ఫూర్తి ద్వారా అందుకోగలవేమో కాని బుద్ధి ద్వారా అందుకోలేవునైనా దీనికి నేను సూత్రం చెప్తాను అని చెప్పారు నిన్న కూడా చెప్పే ఇదే సూత్రం ఉపదేశము మీది విషయము ఊహనుగొని నన్ తనకు తా అనే సూత్రం చెప్పారు ఏమైనా సూత్రం చెప్పారు ఈ దేవుడు నాకు ఎడ తెలుసు వాడుకోవడం సరే నాకు నాకు తెలిసిన పద్ధతిగా నీకు చెప్తా చూడమని దృగ్దీక్షా సాంప్రదాయం అని ఒకటి ఉందయ్యా ఆ దృగ్దీక్షా సాంప్రదాయంలో ఏది కనబడితే అదే చూడాలి కానీ ఇది చూడాలి అనుకుని చూడకూడదు అది నియమం ఉపదేశం చెప్తారు ఏం కనబడుతుందో చూసి గురువుకి చెప్పాలి కానీ నువ్వేది చూడాలనుకుని అందులో చూడకూడదు ఇది నియమం అన్నీ కనబడతాయి అందులో అని చెప్తారు సాంఖ్యతారక మనస్క పద్ధతిలో పిండ బ్రహ్మాండములు అక్షర బ్రహ్మాండము ఈశ్వర పంచీకరణ సమస్తం కూడా అన్నీ ఆ ఇవ్వబడిన సూచనలోనే కనబడతాయి అని నిర్ధారణగా నిర్ణయం చేసి ఆశీర్వదించి ఉపదేశిస్తారు అవి ఏం ఆ అన్వయం ఏమిటో తెలిసి అన్వయం చేసి దాటాలి లేనిదని నిరూపించబడాలి లోచూపు లో రూపు లో మనస్సు ద్వారా ఎరుక లేనెరుక అయిపోవాలి అలా అవ్వడానికి మూడు జన్మల నుంచి మూడు సంవత్సరాలు తక్కువలో తక్కువ మూడు సంవత్సరాలు మధ్యస్థంగా ముప్పై ఆరు సంవత్సరాలు ఎక్కువలో ఎక్కువ మూడు జన్మలు పడుతుంది అనేటటువంటి నిర్ణయాన్ని చెబుతూ ఇలా అవ్వడం ఎవరికైతే చేత అవుతుందో ఇది అవ్వాలయ్యా ఉన్నది ఇలా అవ్వాలి అది తా తొలగు నువ్వు చేయకూడదు తీసేయకూడదు పారేయకూడదు అవునకూడదు కాదనకూడదు ఏమీ స్పందించకూడదు ఉన్నది ఉన్నట్లుగా చూడడం రావాలి నీకు ఉన్నది ఉన్నట్లుగా శమించిపోవాలి ఉన్నది ఉన్నట్లుగా ఉడిగిపోవాలి ఉన్నది ఉన్నట్లుగా లేకుండా పోవాలి అనే నాలుగు మాటలు చెప్పారు వారు మాటకు మాట సరైన పద్ధతిగా చెప్తారు అలా చెప్తే ఇప్పుడు అర్థమైన నాడు మళ్ళా చదువు అనేందుకు అన్నారు ఏమైనా ఈసారి మాత్రం ఇలాంటి సువర్ణ అవకాశాన్ని నేను పోగొట్టుకోకూడదు మళ్ళా చదువు అన్నారంటే ఆ స్థాయిలో నేను నిలబడగలిగి అందుకోవాలి ఏ పరిస్థితులు అందించాలనే బలమైన సంకల్పం వారికి నేను ఏమైనా సరే అందుకోవాలి అనేటటువంటి నిర్ణయాన్ని అందిపుచ్చుకోవాలి నేను అని అప్పటి నుంచి ఏది చదవమన్నా సరే మళ్ళా చదువు అని అన్నారంటే మనం ఆ లక్ష్య స్థితిలో లేనంటే ఇంకా నేను ఎప్పుడూ కూడా జీవితంలో మళ్ళా ఆయన చేత మళ్ళా చదువు అనిపించుకోరా అలా ఏది చదివినా ఒక్కసారి చదివితే అప్పుడు పాఠం అయిపోయినట్టే అలా నిర్ణయం అయిపోయినట్టే అలా వారి గురు హృదయంలో స్థానాన్ని సంపాదించడమే కీలు గురు హృదయ స్థానంలో శిష్యుడు హృదయ అంతర్హితమైనటువంటి హృదయాంతరంగుడైనటువంటి అద్వైత సిద్ధిని పొందడమే కీలు అలాంటి స్థితిని పొందితే మళ్ళా చదువు అని అనిపించుకోలే చేత అలా నిర్ణయం అయిపోతూ వెళ్ళిపోతావంతే ఉన్నది ఉన్నట్లుగా నిర్ణయం అయిపోతుంది తనకు తానుగా ఎలా లేదో నిర్ణయం అయిపోతుంది తనకు తానే లేనప్పుడు ఇంకా గొడవ పూర్ణము శూన్యము రెండు ఒకటే సర్వము శూన్యము రెండు ఒకటే ఉన్నది లేదు లేనిది లేదు ఇప్పుడు ప్రత్యక్షము లేదు పరోక్షము లేదు అపరోక్షము కూడా లేదు ఇప్పుడు బట్టబయలులో కూడా లేదు అనే నిర్ణయాన్ని పొందుతావు కాబట్టి నేను బుద్ధి ద్వారా తెలుసుకుంటానండి లాజిక్ బాగా ప్రపంచంలో మానవులందరికీ ఇప్పుడు బలపడిపోయింది ఏమిటంటే విపరీత బుద్ధి అంటే అర్థం ఏమిటంటే ఓడి చెప్తే వాడికి కూడా అర్థం అవుతుంది ఒకవైపు చూడరా అంటే ఓవైపు చూస్తాడు ఇంకా వాడికి ఏం చెప్తాం కాబట్టి ఈ విపరీత బుద్ధి మానుంటివేని అని కూడా ఒక అందార్థం ఉంది ఏదైనా నీకు చెప్పాలి అంటే చాలామంది ఏమంటారు అంటే ఏమండి మాకేం చెప్పడం లేదండి అంటారు ఏమైనా చెప్పాలంటే ఏమి ఉండకూడదు విపరీత బుద్ధి ఉండకూడదు ఆ విపరీత బుద్ధిని గమనించాడంటే చెప్పడిగా ఎందుకంటే పన్నీరు తెచ్చి ఎవరైనా బూడిదలో పోస్తారా పోయరు కదా అలాగే జ్ఞానం అనేటటువంటి దానిని అర్హత సాధించే బుద్ధి వికాసం వివేకం ఉన్నవాళ్ళకు చెబితేనే అది అనుభూతం అవుతుంది లేకపోతే అవద్దు దానికి అందరికీ బాగా తెలిసిన ఉదాహరణ చెబుతా కొత్త కోడలికి బాగా పరీక్ష ఏమిటంటే మజ్జిగ తీయటం వెన్న తీయటం అత్తగారు ఏం చేసేదంటే పూర్వం పాలు కాచమ్మా తోడు మజ్జిగ చెయ్యమ్మా వెన్న తీయమ్మా అని చెప్పి ఆ పరీక్షలో ముందు కనుక ఆవిడ నెగ్గితే ఆవిడికి తాళం చెవులు ఇవ్వచ్చ ఆ పరీక్షలో నెగ్గే వరకు తాళం చెవులు ఇచ్చేవాడు కాదు ఏమిటండి ఇందులో రహస్యం అంటే ఎన్ని నీళ్లు పోయాలో తెలియాలి మజ్జిగ పల్సనైపోతే వెన్న రాదు అని బాగా ఉంటే అప్పుడు రాదు ఎన్ని పోయాలో కరెక్ట్గా తెలియాలి కవం ఎంతసేపు తిప్పాలో తెలియాలి జాగ్రత్తగా వెన్నను వేరు చేయడం రావాలి మళ్ళా ఎక్కువసేపు తిప్పితే వెన్న అందులోనే కరిగిపోతుంది తక్కువసేపు తిప్పితేనేవో రాదు కాబట్టి ఈ వెన్న తీయడం అనేటటువంటి రహస్యం కనుక నీకు స్వానుభూతిలో అయితే ఈ కోడల పిల్ల ఈ కుటుంబంలో ఉన్న మనుషులని అర్థం చేసుకోగలుగుతుంది అనేటటువంటి పరీక్ష అనమాట అంటే బుద్ధి సూక్ష్మతకి అది పరీక్ష ఇలా చూసేవారు మన సంస్కృతిలో అలాగే శిష్యుని యొక్క బుద్ధి సూక్ష్మతని గురు గమనిస్తూ ఉంటాడు ఓ సూచన చెప్తాడు ఓ సూత్రం చదువుతాడు ఆ దాన్ని అమలు జీవిస్తున్నాడో చూస్తాడు ఎలా అవుతుందో చూస్తాడు ఏం అధిగమించాడో చూస్తాడు ఎలా ఎలా నిలదొక్కుకోగలుగుతున్నాడో చూస్తాడు అలా ఉండి ఎరుక అంటకుండా ఎలా వ్యవహరిస్తున్నాడో చూస్తాడు ఇట్లా జాగ్రత్తగా గమనిస్తూ గమనిస్తూ అప్పుడు గురుకీలు కీలు అంటే ఎక్కడ తిప్పితే ఏమవుతుంది ఒక యంత్రాన్ని వాడాలంటే ఎక్కడ తిప్పాలో తెలియాలి ఏం చెయ్యాలో తెలియాలి ఒక మీట బదులు మరొక మీట నొక్కితే పైకి పోవాల్సిన విమానం కిందకి యాక్సిడెంట్ అయిపోతుంది కాబట్టి విపరీతమౌ బుద్ధి విడిచి నీ ఉపచారములు చేయు ము ఉపచారములంటే మనందరికి బాగా తెలిసింది రోజు నిత్య పూజలో షోడశోపచార పూజ అక్కడ కూడా ఉపచారం వస్తుంది మానవులకు ఈ ఉపచారములు ఎలా చేయాలో తెలిసి ఉండాలి తెలిసి ఉండకపోతే ఈ ఉపచారమే అపచారంగా మారిపోయే అవకాశం ఉంది ఇప్పుడు మానవులందరూ ఎలా ఉన్నారయ్యా అంటే ఈ విపరిత బుద్ధి కలిగి ఉపచారం కాస్త అపచారం అయిపోతుంది నిజానికి సాంప్రదాయకంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు పిల్లల నుంచి పిల్లలకు కూడా ఈ ఉపచారం ఎలా చెయ్యాలో బాగా అనుచానంగా రావాలన్న అలా వచ్చినటువంటి వాళ్ళకి సులభం అలా రాకపోతే కనీసం ఏదో ఒక గురు సాంప్రదాయకంలో నేర్చుకోవాలి అందువల్లనే గురు పూజా విధానము అనేటటువంటి దానిని మొట్టమొదటి నేర్పుతారు దాంట్లో ఈ ఉపచారాలు ఎలా చేయాలో ఉంటుంది ఎలా ఎలా భావించాలి ఏ దృష్టితో చూడాలి ఎందుకంటే మన్నాథ జగన్నాథ మద్గురు జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ ఇలా ఒక సూత్రం ఉంటుంది అనుకోండి ఇది గురువు గీతలో ఉంటుంది ఇదే గురు పూజా విధానంలో కూడా ఉంటుంది ఏమిటైందులో రహస్యం మన్నాథ జగన్నాథో నాకు ప్రభు ఎవ్వడో జగత్తుకు కూడా ప్రభువు వాడే మద్గురు జగద్గురు నాకు గురువు ఎవరో అతడు కూడా అతడు జగద్గురువే మమాత్మ సర్వభూతాత్మ నాయందున్న ఏ సాక్షి స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం ఉన్నదో సర్వభూతములన్నీ కూడా అదే ఆత్మ ఆత్మస్వరూపం ఉన్నది ఇలా నిర్ణయం చేయడానికి ఏ తత్వజ్ఞానం అవసరమో అటువంటి తత్వజ్ఞానం కలిగినటువంటి తస్మై శ్రీ గురవే నమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేటట్టుగా కానీ ఇంకేం చెప్పచ్చు హై హ్యాండిల్ డీలింగ్ బాగా అర్థమై చెప్పాలంటే అది అలా ఎప్పుడు కూడా వారితో ప్రవర్తించరాదు అలా ప్రవర్తిస్తే అపచారం అయిపోతుంది ఉపచారం మొదలు అపచారం అయిపోతుంది అందువల్ల ఎవరితో కూడా స్వరం పెంచి మాట్లాడకూడదు ఎప్పుడూ కూడా నువ్వెంత నేనెంత అనే పద్ధతిగా మాట్లాడకూడదు ఎందుకని ఈ సృష్టి అంతా గురువే ఈ సృష్టి అంతా ఈశ్వరుడి చేత తయారు చేయబడి ఈ సృష్టి అంతా ఈశ్వరీయమైనటువంటిది ఈ సృష్టి అంతా బ్రహ్మమయం అఖిలం జగత్ బ్రహ్మమయం బ్రహ్మమయం అఖిలం జగత్ మరి అటువంటి దేన్ని అధిక్షేపిస్తావు ఎవరిని అధిక్షేపిస్తావు ఎలా చెప్తావు కాబట్టి జాగ్రత్తగా ఎలా ఈ సమస్యని పరిష్కరించాలో తెలియాలి మజ్జిగులో నుంచి వెన్న తీయడం లాంటి విషయం ఇది వెన్నని నెయ్యిగా మార్చడం అంత పని కాబట్టి జాగ్రత్తగా మనం యడల ఉపచారాలను చేయాలంట ఏ ఒక్క అంశంలో అయినా సరే ఆయన గనక క్రుద్ధుడు అయ్యాడు అనుకోండి క్రుద్ధుడంటే బాధపడటం కృద్ధత్వం సాధారణంగా గురుస్థానంలో ఉన్నవాళ్ళకు ఉండదు దేశికులకు అసలే ఉండదు బాధపడడం అంశం ఉండదు ఎందుకంటే జ్ఞాని అయిన తత్వజ్ఞాని అయినటువంటి గురువును పరివేష్టించి ఈశ్వరుడు ఉంటాడు ఎప్పుడూ అతను తన రక్షణ తాను చేసుకోవాల్సిన అగత్యం అతనికి లేదు అతన్ని రక్షించే బాధ్యత ఈశ్వరుడు కాబట్టి అతడు చేసిన సమస్త పుణ్యకర్మ జీవన్ముక్తుడు చేసిన సమస్త పుణ్యకర్మ లోక కళ్యాణం కొరకు వినియోగం అయిపోతూ ఉంటుంది నిలవడదు అతని చేత చేయబడినటువంటి ఏ రకమైనటువంటి ఏమంటాను దాన్ని అధర్మమో పాపమో మీరే పేరైనా పెట్టుకోండి నిజానికి అతని చేత ఏం చేయబడదు అథవా ఒకవేళ అతని ప్రారంభ కర్మవశాత్తు అతని పూర్వ అదే జన్మలో ఏర్పడినటువంటి బాల్యావస్థలో కానీ మరో అవస్థలో కానీ స్వప్నంలో కానీ మరోచోట కానీ ఒకవేళ అతని చేత చేయబడినటువంటిది ఏదైనా ఉంటే అతనిని నిందించేటటువంటి వాళ్ళు బాధ పెట్టేటటువంటి వాళ్ళని ఆశ్రయించేస్తుంది కాబట్టి కర్మశేషం అతనికి కాబట్టి పెద్దలతోటి జ్ఞానులతోటి దేశికులతో వ్యవహరించేటప్పుడు జాగరూకులై వ్యవహరించాలి ఈశ్వరుడితో వ్యవహరించేటప్పుడు ఎంత జాగరూకులై వ్యవహరిస్తామో అంత జాగరూకులై వ్యవహరించాలి సామాన్యులతో వ్యవహరించినట్లుగా గనక వ్యవహరించి వారు ఈషన్ మాత్రం బాధపడేటట్లుగా గనక జరిగితే తత్ప్రభావం నీకు మేరు అంత అవుతుంది వాళ్ళు ఒక్క క్షణం బాధపడ్డా చాలు ఆ క్షణం బాధపడింది ఈశ్వరుడు ప్రకృతి రూపంలో నీకు ఏం చేస్తాడంటే ప్రకృతి నీ ఖాతాలోకి తరలించేస్తుంది అది మొయ్యడానికి నీకు జీవితం చాలు తిప్పుకోడానికి జీవితం చాలు మేరు పర్వతం అంతా అయిపోతుంది అంత ప్రమాదకరం కాబట్టి పెద్దలకి ఉపచారం చేసేటప్పుడు జాగ్రత్త ఆత్యంతిక శ్రద్ధ అంటుంది వేదం ఈశ్వరుని ఏడల గురువు ఏడల దేశికులైన వారి ఎడల ఆత్యంతిక శ్రద్ధను కలిగి ఉండాలి ఏకవచన ప్రయోగం చేయకూడదు అలాగే అధిక్షేపం చేయకూడదు మూడు వారి ఎడల సర్వశ్వ శరణాగతులై ఉండాలి కానీ మీరు చెప్పింది ఏముందండి మేమే నేర్చుకున్నాం అనేటటువంటి పద్ధతి చాలా ప్రమాదకరం అహాన్ని ప్రదర్శించడం గురువు ముందు అత్యంత ప్రమాదకరం జన్మజన్మలకు తథాస్తు అని మనసులు అనుకున్నాడంటే ఆయన ఇంకక్కడే ఉంటాం జన్మజన్మలకి కాబట్టి ఈ రహస్యాన్ని రెండూ చెప్తున్నాడు ఉపదేశము మీది విషయము ఊహను కొనేటటువంటి బుద్ధిని విడవాలి ఉపచారములు చేసేటప్పుడు ఎలా చేయాలో కూడా చెప్తున్నాం ఇంకేం చెప్పారు ఇదే కదార్థంలో అపరోక్షాని ఎలా పట్టుకోవాలి గురు హృదయంలో శిష్యుడు స్థానం ఎలా సంపాదించాలి ఎలా ఆ అద్వైత సిద్ధిని పొందాలి గురు శిష్య అభేద నిర్ణయాన్ని పొందాలి ఆ సిద్ధిని ఎలా సాధించాలి గురు కృప కలుగా అటువంటి కీలు అటువంటి నైపుణ్యం అటువంటి రహస్యం అటువంటి దర్శనం జాగ్రత్తగా దేశికేంద్రుని యొక్క సూచనను అనుసరించి జీవించి పొందాలి వారి ఆశీర్వచనాన్ని పొంది పొందాలి వారికి సర్వస్వ శరణాగతులై పొందాలి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి దం ఓర్ణముద్యూర్ణస్ ఓర్ణమాద పూర్ణమేవా వసిష్యో సహన సహనోనక్కు సహర్యం కరవాహై ఏజువీతమస్సు మా విషావై ఓ షా శా శగురుజగ పరమగురు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమీ గురుభ్యో నమ